పదకొండవ సంఖ్య సంకీర్తనం ఇందు కొరకే ఇందరును ఇట్లయిరి ఇందు పడి మరికాని గెలుపెరగరాదు అటమటపు వేడుకల అలయించి మరికదా ఘటించు పరము తటుకన దైవము ఇటుసేయ ఈశ్వరునకీసుకలదా లేదు కుటిలమతి గని కాని గుణిగానరాదు ెండుపడ అవగతుల పెనగించి మరికదా కొండనుచు పరముసంగునుదైవము బండు సేయగ హరికి పంతమా అటు కాదు ఎండదాకక నీడహిత వెరగరాదు మునుపేల్పులకెల్ల మృక్కించి మరికదా తన భక్తి యుసగు అంతట దైవము ఘన వెంకటేశునకు కపటమా అటుగాదు తినక చేదును తీపు తెలియనే రాదు